కోడిపుంజు కోడిపుంజు టైం ఎంత టైం ఎంత ఐదు గంటలు కుక్కు ఐదు గంటలు కుక్కు రోకు తూర్పు సూరి తూర్పు సూరి టైం ఎంత టైం ఎంత ఆరు గంటలు అబ్బాయి ఆరు గంటలు అమ్మాయి గడియారము గడియారము టైం ఎంత టైం ఎంత ఏడు గంటలు టంగ్ టంగ్ టంగ్ టంగ్ ఏడు గంటలు టంగ్ టంగ్ టంగ్ టంగ్ బ టైం ఎంత టైం ఎంత ఏడున్నర గణగణగణగణ ఏడున్నర గణగణగణగణ నిద్రపోయే మొద్దురాముడు టైం ఎంత టైం ఎంత ఎనిమిది గంటలు ఎనిమిది గంటలు